జకరే గ్రంథం పద్నాలుగో అధ్యాయానికి మనం వస్తున్నాం కాబట్టి ఈ పాట ఎందుకు కరెక్ట్ అనిపించింది నాకు పద్నాలుగో అధ్యాయం ఆయన ఈ లోకానికి తిరిగి రావాల్సింది దానికి సంబంధించింది తీర్పుకి సంబంధించింది కాబట్టి ఆయన సమస్త శిస్టు మీద అధికారం పొందుకున్నవాడు ఆ విషయాన్ని ప్రభు మనకి గత రెండు వారాల నుంచి అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రిస్త మహోపాీ క్రిస్తే ఆసిల్ వాదారి క్రిస్తే సర్వాధికారి క్రిస్తే మోక్షాధికారి క్రిస్తే మహోపా క్రిస్తే ఆశిల్వాదారి ముక్తి విదానేత శక్తి నా సంఘదాత భక్తి వినాప శ్రోత పరమాంబువీడే గనా క్రీస్త సర్వాది క్రీస్త మోక్షాదికారీ महोपकारी क्रिसे, महो क्रिसे आसिवादारी दिव्या पदस दैवांबू तोड़बसी दासो निरूप दालची धरणी के ते गाना క్రిస్త సర్వాధికీ క్రిస్త మోక్షాధికారీ క్రిస్త మహోపకారీ క్రిస్త ఆశీవదారీ శాశ్వతనక వాసీ సత్యమతరాశీ షాపా శ్రమలా సా చేసిల్వారీ సైతాను జనము కుల్పం పాతమునకు పంప నీతి పదంబు బెంపా రుదిరంబు గార్చే జనా క్రీస్త సర్వాధికారి క్రిస్త మోక్షాధికారీ क्रिस्ते मा बोपारी क्रिस्ते आसिलदारी मृत्यु मुल्लु तृंपन नीत्या जीवाबेपन् मर्त्यादीचन् मरणाबु गेली चे गा క్రిస్త సర్వాధికీ క్రిస్త మోక్షాధికారి క్రిస్తే మహోపకారీ క్రీస్త ఆసిల్వాదారి పరమాద్ దివ జులైనా ధర దు మజులైనా ప్రతి కమో కాళు ప్రభు నే భీ గణా క్రీస్త సర్వాధికారి క్రిస్త మోక్షాధికారీ క్రిస్త మహోపకారీ క్రిస్త ఆశీల్వారీ నామూమి నాయో త్రీయేసుడు గ్రీస్త క్రీస్త మోక్షాధికారీ చేస్తాను పరశుద్రవ మా తండ్రి ఏసై మధన ప్రవ్వా మీ సొంత కుమారుణ్ణి మా కొడుకు ఈ లోకంలో పంపించిన తండ్రి మాకు బదులుగా అతన్ని మీరు తల్లి మరణానికి అప్పగించినారు ప్రవ్వా మీరెంతో ప్రేమగల జాలిగల దేవుడవునైనా మీ సొంత ప్రియ కుమారుణ్ణి ఆరితిగా మరణానికి అప్పగించి మాతో మీరు సమాధాన పడ్డారు నేన దాన్ని బట్టి మీకెంతో వదనాలు ఏ యోగ్యత లేని మమ్మల్ని అందరినీ మీతో సమాధాన పరచుకున్నారు ప్రవ్వాచ్చి కూడా రుణం చెల్లించుకోలేం మా జీవిత కాలం ప్రవ్వా మిమ్మల్ని స్తుస్తాం స్మరిస్తాం ప్రభు మిమ్మల్నే పూజిస్తాం ఏ నామంకి లేదు ప్రవ్వా అటువంటి ఘనత మేము ఈ లోకంలో దేన్ని పూజించాం దేనికి ప్రాధాన్యత ఇస్తలేం మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని గనపరుస్తున్నాం ప్రవ్వా ఓ ప్రవ్వా జగల గ్రంథం చివరి భాగానికి మేము వచ్చినాం ఎన్నెన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతూ బలపరుస్తున్నారు తండ్రి ఎవరు కని విని ఎరగని విషయాలన్నింటినీ చూపిస్తున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో బదనాలు ప్రవ్వా ఇవన్నీ విషయాలు ధ్యానిస్తుంటే ప్రవ్వా మా హృదయం ఎంతో ఉప్పంగుతూ ఆనందంతో ప్రవ్వా పరుగులేడుతున్నది నాయన మీరాకడ ఎంత సమీపంగా ఉంటే మిమ్మల్ని ఎంత త్వరగా కలుసుకోవాలన్న ఆసక్తి మాలో పెరుగుతుంది తండ్రి బిడ్డలు తండ్రిని హత్తుకొని కౌలించుకున్నట్లు ప్రవ్వా ఆ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ఆర్థిస్తున్నాం ఎంతో కాలంగా మేము ఈ లోకంలో కొట్టుకుని పోతుండగా ప్రవ్వా మమ్మల్ని రక్షించుకున్నారు ఒకనొక దిన మిమ్మల్ని అందరి తెలుసుకోవాలా కలుసుకోవాలా ప్రవ్వా మిమ్మల్ని కౌగలించుకోవాలా ప్రవ్వా అటువంటి అవకాశం ఎదురు చూస్తున్నాం తండ్రి అటువంటి భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మా జీవితాంతం మేము పరిగెత్తుతున్నాం మీ వెంట మిమ్మల్ని అందుకోవడం కోరుకునైనా మిమ్మల్ని హత్తుకోవడం కొరకు ప్రవ్వా ఈ లోకస్తులు ప్రవ్వా అనేక ప్రాంతాలు అనేక స్థలాలు పరిగెత్తుతున్నారు ఈ లోకంలో ఏదో సంపాదిస్తాం ఏదో సాధిద్దామని పరిగెత్తున్నారనైనా కానీ మేము మిమ్మల్ని హత్తుకోవాలని పరిగెత్తున్నాం ప్రవ్వా మా హృడిదలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ఎంత వేదన ఎంత దుఃఖం ఉన్నా గాని ప్రవ్వాటి బదులు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తానని వాగ్దానం చేసినారు కాబట్టి మా దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యంలో ఉంది ప్రవ్వా ఎక్కడలేదు ఈ లోకంలో సంతోషం సమాధానం మీ మేము ఆనందించలాగనే సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరాకడకు యుగ సంబంధానికి ముగించే సూచనలు అన్ని నెరవేరుతున్నాయి ప్రవ్వాటన్నింటినీ అనేక పర్యాలు మాకు చూపిస్తా ఉన్నారు కాబట్టి మేము దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా మేము పరిగెత్తాం మీరు నిదానంగా నడుచుకుంటూ వెళ్తారని మీరు మమ్మల్ని హెచ్చరించినారు కాబట్టి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మరోసారి మమ్మల్ని అందరినీ చేసుకుని మీ కృపలో బలపరచమని ప్రార్థించినాం కృపా వెంబడి కృపా మాకు అనుగ్రహించమని ప్రార్థించినాం గొప్ప పట్ల కనికరం చూపించండినైనా వాళ్ళ మీద నూతన అభిషేకం దయచేయండి వారి ఆత్మీయ నేతలను విప్పండి వాటిని మేము చూచిలాగిన శాపడండినైనా వారందరినీ నడిపించే సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మరోసారి మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించి మీరే మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధించాలి పదమూడో డిసెంబర్ రెండు వేల పదహారవ సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తున్నాం కదా పోయిన వారం మనం జతర వృందం పదమూడవ అధ్యాయాన్ని ముగించుకున్నాం ఈ వారం చివరి భాగానికి వచ్చినాం మొదటి వచ్చినం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనం మరియు పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినము మన ప్రభు రాక చివరి దినానికి సంబంధించిన విషయం అన్న విషయాలు ప్రభు మనకి వారం జ్ఞాపకం చేసిండు వాటిని మరి విశేషంగా దీర్ఘంగా మనం ధ్యానిస్తున్నాం జకర గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో ఈ రోజు మనం వచనం వచనం వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే పద్నాలుగవ అధ్యాయం అంతా మత వార్త ఇరు అధ్యాయం ఒకటే అచ్చు కాబట్టి జకర గ్రంథం చివరి అధ్యాయంలో ఎటువంటి విషయాలు ప్రభు భక్తు ప్రవక్త ద్వారా మాట్లాడుతుండో మన ప్రభుత్వ స్వయాన తన నోటి ద్వారా మాట్లాడిన వాక్యాలు పద్నాలుగు ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం మత వార్తలో ఆశ్చర్యకరంగా పద్నాలుగో అధ్యాయంలో మన ప్రభు ఒలివ కొండ మీద తన దిగి రావడం అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటాం కానీ ఆయన రెండు సంవత్సరాల క్రితమే ఈ యొక్క ప్రవచనం నెరవేరినట్లు మనం చూస్తాం కానీ ప్రభు మనకు విషయం చూపించింది రెండు సంవత్సరాల క్రితము ప్రకృతి సహజంగా నెరవేరింది కానీ యుగ సమాప్తికి వచ్చి జరుగుతుంది కాబట్టి ఒకవేళ అది నిజంగా నెరవేరిపోయి నెరవేరిందంటే దేవుడు మన కొరకు వాటిని రాసిపెట్టాడు అవి తిరిగి నెరవేరుతాయి కాబట్టి మన తిరిగి చూపించడానికి కొరకు వాటిని అక్కడ భద్రపరిచి కాబట్టి ఇదిగో యహోవ దినము వచ్చినది అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును కాబట్టి దోచబడిన సొమ్ము గురించి అక్కడ చెప్పబడుతుంది మీ యొద్ద దోచబడిన సొమ్ము అంటున్నాడు కాబట్టి మీ యొద్ద అన్నప్పుడు సంఘానికి సాదృశ్యంగా చెప్తున్నాడు మీది అన్నప్పుడు సంఘం సంఘంలో దాచబడిన దానికి సంబంధించిన విషయం మాట్లాడుతున్నాడు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును కాబట్టి మీ యొక్క దోచబడిన సొమ్ము అన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలా మన శత్రువు గవిని స్వాధీన పరుచుకోవాలా అన్న వాక్యాన్ని జ్ఞాపం చేసింది ప్రభు మన కొన్ని సంవత్సరాల క్రితం కొంతకాలం క్రిందట నీ శత్రువు గవిని అన్నప్పుడు వాడి స్వా దగ్గర ఉన్న ఆస్తిని మనం తెచ్చుకోవాలా ఏ రీతిగా సంపాదించుకోవాలా దేవునికి ఆజ్ఞాది కాబట్టి ఈ లోకస్తులు దేవుని ఆస్తి మనమంతా ఆయన స్వాస్థ్యం కదా మనమందరం ఆయన స్వాస్థ్యం కాబట్టి ఆస్తి అన్నప్పుడు స్వాస్థ్యం అన్నా ఆస్తి అన్న ఒకటే కాబట్టి మనమందరము ఆయన స్వాస్థ్యం మీరు మీ సొత్తు కాదు అన్నాడు నేను మిమ్మల్ని కొనుక్కున్నా కాబట్టి మీరు నా సొత్తు అంటాడు కాబట్టి మనమందరం ఆయన సొత్తు కొనెతుల రాష్ట్రపతి పౌల విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మనమందరం ఆయన రక్తం చేత కొనబడ్డ కాబట్టి మనమందరం ఆయన సొత్తు కాబట్టి ఆస్తి అన్నప్పుడు మనం అందరము ఆయన బిడలకి సాదృష్టం అన్నట్లేక ఆస్తి అంటే దేవుని బిడలికి సాదృష్టం అన్న విషయం కాబట్టి ఆ దినమున ఏం జరుగుతుంది దేవుని ఆస్తి విభజింపబడుతుంది అంటే డివిజన్స్ అయితే విభజింపబడుతు అంటే అంతకు పైన నాలుగు గుంపులుగా విభజింపబడింది దేవుని సత్తు కాబట్టి ఏ కామెంటరీస్ వల్ల మనం దానికి అర్థం చేసుకోలేం ఖచ్చితంగా ఇది మన యొక్క ప్రభు ఆత్మీయ నడిపింపు వలనే వీటిని మనం గ్రహించగలుగుతాం ఆయన ఆస్తి పట్టణంలో విభజింపబడుతుంది అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇస్రాయల్ని దోచుకుంటారు ఇస్రాయల్ ఆస్తి విభజన పంచుకుంటారు శత్రువులు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంటారు కానీ ఈ వాక్యము మన ప్రభు బిడలకు సంబంధించింది లేక మన సహోదరులకు సంబంధించింది మూడు నాలుగు గుంపులుగా విభజింపబడ్డ గుంపులకి ఇది సాధ్యం కాబట్టి మనమంతా ఆయన సొమ్ము శత్రువు దగ్గరికి తిరిగి దోచుకుంటున్నారు మనం శత్రువు గమని స్వాధీనపరచుకుంటున్నాం సైతాం అనే శత్రువు చేతిలో బంధకాలగా ఉన్నా దేవుని పిల్లలందరినీ మనం తిరిగి సంపాదించుకుంటున్నాం ఆయన కొరకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది రెండు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా రక్షింపబడ్డ వాళ్ళందరూ ఆయన సొత్తు ఆయన తిరిగి లోకంలోకి వచ్చేంత వరకు రక్షింపబడ్డ వాళ్ళందరూ ఆయన సొత్తు కాబట్టి ఆయన ఆస్తికి సాదృశ్యంగా ఉన్నాం మనం మనమందరము పట్టణంలో విభజింపబడుతున్నాం కాబట్టి విభజింపబడుతున్నాం అంటే గుంపులు గుంపులుగా విడిపోతున్నాం అన్న విషయాన్ని కాబట్టి దానిపైననే పదమూడవ ద్యాప్ చివరి భాగాల్లో ప్రభు చూపించే నూరు గుంపులు ఏ రీతిగా ఉన్నాయి చిన్నవారి మీద తన హస్తాన్ని ఉంచుతాను నాలుగో గుంపది కాబట్టి మొదటి రెండు గుంపులు తెగవేయబడి చత్తులు తెగవేయబడి అంటే కత్తి కదా తెగవేయబడడం అంటే దాని విషయాలు మనం చూసిన పెరవారం రికార్డింగ్స్ లో ఉంది తెగవేయబడడం అంటే రెండు రాష్ట్రపతిగా పదకొండవ అధ్యాయంలో ఏం చెప్పిండంటే ఇస్రాయల్ ప్రజలందరూ స్వాభావికమైన కొమ్మలు స్వాభావికమైన కొమ్మలు అంటే ప్రకృతి సహజం స్వాభావికమంటే ప్రకృతి సహజంగా ఫిజికల్ గా అని ఇంగ్లీష్ లో ప్రకృతి సహజంగా ఉన్న ఆ కొమ్మలు మన ప్రభుత్వం ఆటబడయ్యాయి కానీ మన ప్రభుత్వ అవిధేలైన వారిని ఆయన తెగవేసేడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు రెండు వేల స్వాతంత్రీగా పౌలు స్వాభావికమైన కొమ్మలని తెగవేసినప్పుడు ఆయన అటుకట్టడినప్పుడు ఆయనకు అవిదం తీస్తే మనల్ని కూడా తెగవేస్తాడు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు కాబట్టి మొదటి రెండు గొంపులు తెగవేయబడి చతురు అన్నది కదా ఎనిమిదవ వచ్చిన దేశం అంతటా రెండు భాగంలో వారు తెగవేయబడి చత్తురు తెగవేయబడతారు ఆయన నుంచి కట్ చేయబడతారు కత్తి కతి కత్తి బయలుదేరింది కడ్వెం బయలుంది కడ్గము రెండు గుంపులని తెగవేసిందంటే మన ప్రభులు నాటబడ్డ వాళ్ళు సర్పం తేలి ఒకప్పుడు మన ప్రభుల నాటబడ్డ వాళ్లే వాళ్ళు దేవుని సేవనే చేస్తున్నాను అనుకుంటారు చివరి వరకు కూడా లోపల ఉండి సేవ చేస్తామనుకుంటారు దేవుని పక్షంగా ఉండాలనుకుంటున్నారు మన ప్రభుని చెల్లివేస్తుంటే కూడా నేను యహోవో దేవుని పక్షంగా నిలబడ్డానుకుంటున్నారు వాళ్ళు శ్రెవ్వని చంపుతపుడు కూడా దేవుని పక్షంగానే ఉండాలనుకుంటున్నారు ప్రతి అపోస్తలని ప్రతి దేవుని యొక్క శిష్యుని చంపుతపుడు దేవుని సేవనే చేస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు కానీ వాళ్ళు దయ్యం సేవ చేస్తున్నారు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఎందుకంటే చూడండి ఆయన ఆయనలో అంటు కట్టబడ్డ వారము ఆయన రసాన్ని గీల్చుకుని ఆయన గుణగణాలు ఉండాల్సింది పోయి దయ్యము గుణగణాలు మనలో ఎట్లా ఉంటాయి అంటే ఆయనలో అంటూ కట్టుకుందాం చెట్టు ఇప్పుడు నాకు చిన్నప్పుడు గ్యాప్ ఉంది మా ఇంట్లో రోజు చెట్లు నాటితే నాకు చాలా ఇష్టం ఉండే చెట్లు ఇప్పుడు టైం లేదు స్థలం లేదు మైండ్ అసలేదు ఆ చెట్లు నాటినప్పుడు ఇట్లా క్రాస్ గా కట్ చేసి కొమ్మని ఇంకొక చెట్టుని క్రాస్ గా కట్ చేసి రెండింటిని అంటేసి తాగుతం కట్టేటండి దారంతో కట్టి దాని చుట్టూ ఆవు పేడ పెట్టేస్తే అది అత్తుక్కుంటది అన్నట్టు కొంతకాలానికి అతుక్కున్నాక అది ఆ కొమ్మ పైన ఉన్న కొమ్మ తెల్ల కింద ఉన్నది ఎర్ర అయితే అది ఎర్ర గులాబీ చెట్టులో దీన్ని అంటుకట్ట పెడితే కొంతకాలానికి ఆ మొగ్గ వచ్చినప్పుడు తెలిపోయి ఎడిపో కలిసి వచ్చారు కానీ న్యాయంగా చూస్తే అది ఎరుపు చెట్టు రసం పీల్చుకుంది కదా ఆహారం ఎరుపు గులాబీ చెట్టు ఆహారం పిల్చుకున్నప్పుడు ఎర్ర గోయాల్సింది పోయి దాని స్వభావం కూడా అది ప్రకృతి సహజంగా అర్థం చేసుకోవాలంటే కాబట్టి మనం ఆయనలో అంటు కట్టబడ్డప్పుడు ఆయన రసాన్ని పీల్చుకున్నప్పుడు ఆయన ఆత్మలో పాల్పొందినప్పుడు ఆయన ఆహారాన్ని పొందుకున్నప్పుడు ఆయన గుణగణం మనల్ని రావాల్సింది కాబట్టి ఆయన రావాల్సింది పోయి గుణగణాలు మనలోకి ఎట్లు వస్తాయి నియమాలు మనలో ఎరితికి వస్తాయి అరితికి వచ్చినప్పుడు తెగవేస్తాడు వాటిని కాబట్టి నువ్వు కాలు ద్రాక్షాలుగా వస్తున్నావు తెగవేస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఇక్కడ కాబట్టి మొదటి రెండు గుంపులు తెగవేయబడి చతురు మూడవ గుంపును అగ్నిగుండా బయట తీసుకొస్తాడు ఎట్లా వెండిని శోధించినట్లు బంగారంను శుద్ధిపరచినట్లు లేక వెండిని శుద్ధిపరచినట్లు బంగారం శోధించినట్లు ఎట్లా ఉన్నారా వెండిని శుద్ధిపరుస్తాడు బంగారం ని అంటే గొప్ప జనము రెండు అనుభవాల ద్వారా పోతాడు రెండు కష్టాతీతమైన అనుభవాల ద్వారా వాళ్ళు వెళ్లాల్సి మొదటిదేమో వెండిని శోధించినట్లు వెండిని శుద్ధిపరచినట్లు తర్వాత బంగారం ని అంటే బంగారం ఎట్లా శోధిస్తారంటే దాని మీద ఆ మెరుపు వచ్చినంతరకు దాన్ని రుద్దుతారు అన్నట్టు అది గుణగణం అన్నట్టు కాబట్టి బంగారం ని మెరిచేంత వరకు బాగా రుద్దుతా అంటే అది ఒక శ్రమ ఆయన కొరకు మెరిచే వాళ్ళలాగా ఆయన కొరకు వెలుగు సంబంధుల్లాగా తయారు కావాలని కొరకు ఆ రీతిగా వాళ్ళని శ్రమలు ఉండయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి రెండే శ్రమ విధానాలు నాకు కనిపిస్తూ ఉంటాయి ఈరోజు ఒకటి నీ కుటుంబ పరంగా శ్రమను అనుభవిస్తూ ఉంటావు కుటుంబంలో శ్రమను అనుభవిస్తూ ఉంటావు ఇంకోటి సేవ జీవితం శ్రమను అనుభవిస్తూ ఉంటావు అంతే సేవల్ నీ కుటుంబం కొరకు నీ భార్య భర్తల కొరకు నీ పిల్లల కొరకు నీ రక్త సంబంధుల కొరకే నువ్వు శ్రమ అనుభవిస్తూ ఉంటావు ఒక ఒక ఎత్తు అది కూడా దేవుని యొక్క విధానమే ప్రార్థనా నీ కుటుంబికుల కొరకు నువ్వెంతో ప్రయాసపడి శ్రమను అనుభవించిన ఉంటావు రెండవది సేవ జీవితంలో ఆయన కొరకు గొప్ప కొరకు నువ్వు శ్రమ అనుభవించిన వాళ్ళ ఉంటావు అంతే సేవ జీవితం కాబట్టి ఆయన సన్నిధికి మనం వెళ్లాలంటే ఖచ్చితంగా శ్రమల గుండా వెళ్లాల్సిందే శ్రమ లేకుండా వెళ్లలేము ఎందుకంటే ఆయన కూడా శ్రమల గుండా వెళ్లాల్సి ఆయన శ్రమను పొందడము తండ్రి తండ్రికి ఇష్టమైందనేది వాక్యం అభిష్టమైనది వాక్యం కాబట్టి మన ప్రభు గుండా వెళ్లి ఆయన తిరిగి తన స్థానాన్ని పొందుకున్నాడు మనము కూడా అంతే మనం కూడా శ్రమల గుండా పోవాల్సిందే కానీ బాగా అర్థం చేసుకోండి నాకెందుకు ప్రవ్వా శ్రమ అనేది గొప్ప యొక్క ప్రార్థన గొప్ప జనమే అక్కడ ప్రార్థన నాకు ఎందుకు ప్రవ్వా ఈ కష్టమని మనము శుధీకరించబడకపోతే మనం శోధింపబడకపోతే ఆయన కొరకు మనం నిలబడలేం ఆ రోజు ఆయన కొరకు మనం నిలబడలేం ఎందుకంటే ఆయన మహిమ స్వరూపి గదా ఆయన దహించు అగ్ని కాబట్టి ఆయన ఎదుటి నిలవాలంటే నువ్వు నిలబడాలంటే నువ్వు ఆయన అగ్నికి కాలిపోతావు కాబట్టి నీ బలి జీవితంలో ఉన్నప్పుడు కాలిపోతావు కాబట్టి సంపూర్ణ కాలిపోయిన జీవితము ఆయనకు చానుసరమైన జీవితం కాబట్టి మనం ఆ రీతిగా దహించబడ్డ జీవితంలో ఉండాలంటే నాకు ఎందుకు ప్రావు ఈ శ్రమ నాకు ఎందుకు ప్రాబ్ ఈ కష్టం అనడానికి వీల్లేదు అన్ని అనుభవించాలా మనం శ్రమలకుండా పోవాలా కొన్ని శరణంలో బలహీనతలు కొన్ని శరణంలో బాధలు ఉంటే మనతో ఎందుకంటే ఆయన ఆయన కృపలో మనం జీవించాలా కాబట్టి వాటిని పర్మిట్ చేస్తాడు దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఉండదు లోకంలో సంపూర్ణమైన స్వస్థత ఈశ్వరాన్ని విడిచిపెట్టినాకనే ఆశ్చర్యకరం అది ఎందుకంటే ఈశ్వరం అంత బలహీనత బలహీనమైంది పైగా మనమంతా ఈ ప్రకృతిని తారుమారు చేసుకున్నాం ఈ లోకంలో మానవుడు అనేవాడు మొత్తం వాతావరణాన్ని కాలుష్యం చేసి పడేసాడు అసలైన విత్తనాన్ని తారుమారు చేశాడు ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు ఒరిజినల్ విత్తనాలు మన పూర్వీకులు తిన్న ఆహారం లేదు ఇప్పుడు కాబట్టి నువ్వు ఏరితిగా సంపూర్ణంగా ఉండగలవు మన నుంచి దేవుడికి సమస్తం సాధ్యం కాదు దేవుడే ఇచ్చిన నీకు అసలైన విత్తనం నువ్వు దాన్ని తారుమారు చేసి దేవుని మీద ఆ దేవుడు అని ఎత్తనా అంటే అది నిర్లక్ష్య జీవితం కాబట్టి మన మన మన శరీరంలోనికి ఏం వెళ్తుందో అది జాగ్రత్త ఏది పడితే అది తినడానికి వీల్లేదు ఎందుకంటే ఇదంతా అక్రమంతో కూడిన లోకం అనేకుల ప్రేమ చలాయిపోయింది ఎక్కడ చూసినా గానీ మనుషులు ఒకరిని ఒకరు దోచుకోవడమే ఉంటుంది డబ్బుల గురించి దొంగతనాలు ఎక్కువ అయిపోయినాయి తర్వాత దొంగతనాలు ఎక్కువ ఎక్కడ చూసినా దొంగతనాలు దొరికిందే చాలా మనుషులు ఎందుకంటే క్యాష్ లేదు ఎవరి క్యాష్ లేదు కానీ ఎవరు ఆలోచిస్తలేదు క్యాష్ లేనప్పుడు డెబిట్ కార్డ్తో నువ్వు కొనుకోవచ్చు కదా ఎక్కడికైనా డెబిట్ కార్డ్స్ అక్సెప్ట్ చేస్తారు కదా ముఖ్యంగా ఆహారమే కదా కావాల్సిన మనుషులకు డిబిట్ కార్డ్ సూపర్ మైజర్ లో డెబిట్ కార్డ్ పెట్టి కొనుకోవచ్చు కదా ఆ దాని కొరకు అక్కడ పోయి ల్యాండ్ అది గంటలు గంటలు పోయి అనవసరంగా షుగర్ ప్రాబ్లమ్స్ బీపీ ప్రాబ్లమ్స్ అందరూ అక్కడ పోయి ఆ వేదన అనుభవించడం ఎందుకు అది అర్థం కాని స్థితిలో ఉన్నారు మరి విశేషంగా క్రైస్తవ జీవితంలో కాబట్టి కొంత జ్ఞానం కూడా మనకు అవసరం ఈ లోకంలో ఎట్లా బ్రతకాలనే ఎందుకంటే లూకాసు రెండవ అధ్యాయం యాభై రెండవ మనం ఎన్నిసల జాం వయసు నందు జ్ఞానమందు మనుషుల దయందు దేవుడి దయ ఎందు వరదలచిండదు అన్ని విధాలుగా నువ్వు వరదల ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా వరదల ఈ లోకంకి మీరు వెలుగై ఉన్నారన్నప్పుడు నువ్వు దుఃఖంలో ఉండడానికి వీల్లేదు నువ్వు వెలుగులాగానే ఉండాలా మనుషులకు నువ్వు ఎంత కష్టం ఉన్నా గానీ ఈ లోకంలో అందరికి వెలుగు ఉండాలంటే మార్గం చూపించే వాళ్ళ ఉండాలా నువ్వు ఒక లైట్ లాగా ఉండాలా ప్రతి దారి చూపించే వాళ్ళ ఉండాలా నీకే దారి లేకపోతే కాబట్టి ఎట్లా బ్రతకాలా అన్న విషయం అర్థం చేసుకోవాలా వాళ్ళు ఇంటెలిజెన్స్ అనుకుంటున్నారా పొలిటీషిన్స్ వాళ్ళు ఏమి కాదు వాళ్ళు అనుకుంటారు ఇంటెలిజెన్స్ కానీ దేవుని దృష్టిలో వాళ్ళంతా వెర్రి కాబట్టి చివరికి ఈ లోకపు రాజులని ఆయన అయినప్పుడే అంత సమాధానం ఉంటుంది ఇక్కడ కాబట్టి ఎట్టి పర్సెంట్ సమాధానం ఉండదు మనం అయ్యో ఏమైపోతుంది అన్న భయం అసలేదు మనకి రేపు ఏం జరగబోతుంది అనేది లేదు ఎందుకంటే తినేది ఒకటే రెండు చపాతీలు నీకు పరమాణాలు అవసరం లేదు బిర్యానీలు అసలే అవసరం లేదు తినేది రెండు చపాతీలే ఇంతే రైస్ అంతకంటే ఏం తినవు నువ్వు కొన్ని వెజిటబుల్స్ తింటావు కాబట్టి ఎక్కువ బైబిల్లో ఉంది వాక్యం ఎక్కువ ఆహారం మీద నీ మనసుని అవన్నీ మనం ఎన్నిసార్లు ఇష్టం వ్యాఖ్యలు మనం వాటికి దీర్ఘం పోవద్దు ఇక్కడ మటుకు ప్రభు మనకి ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు మీ యుద్ధ దోచబడిన సొత్తు పట్టణంలోనే విభవింపబడు బడుగా ఎరుసేమ మీద యుద్ధము చేయటకును నేను అన్య సమకూర్చబోచున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్ల స్త్రీలు చెల్పబడుదురు పట్టణములో సగం మంది పోగుదురు అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు కాబట్టి ఇవన్నీ రకరకాల గుంపుల గురించి మాట్లాడండి ఇక్కడ ముఖ్యంగా గొప్ప ఒక చిన్న గుంపును మట్టుకు కాపాడుతున్నాడు కానీ పక్కిన వాళ్ళందరూ శ్రమల గుండా పోతారన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే పట్టణం విభగిం దేవుని బిడ్డలు గుంపులుగా వీడిపోతారో వాళ్ళ జీవితం ఎట్లుంటుంది అనేది ఇక్కడ చెప్పబడుతుంది క్రైస్తవ జీవితంలో ఈ రోజు ప్రపంచం గ్రహించగలిగిన ఓన్లీ రెండే గుంపులు కానీ మన ప్రభు మనకి ఎన్నిసార్లు చెప్పిచ్చిండి అవి రెండు గుంపులు కాదు నాలుగు గుంపులు అన్న విషయం కాబట్టి ఇక్కడ మనము అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎరుశలేము అన్నప్పుడు ప్రతిసారి మీరు ఒకటే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అది పరమ లేక దేవుని బిడలకు సంబంధించింది అది శారీరకమైన ఎరుశలేం కాదు ఈ రోజు కూడా క్రైస్తవులు బైబుల్ కాలేజ్ లలో కూడా ఎరుశలేం ఉన్నప్పుడు ప్రకృతి సహజంగా ఉన్న ఎరుశలం గురించి మాట్లాడతారు కానీ అది తప్పది కానీ ఎందుకంటే ఎరుశలేము అనేది అది ప్రభుకి సంబంధించిన ఎరుశలేము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి లేక దేవుని వెంబడిస్తున్న దేవుని అనుసరిస్తున్న క్రైస్తవులకు సంబంధించింది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ వాక్యాన్ని ఎలానగా ఎరుశలేము మీద ఈతము చేతకు ఎవరిని లేపుతున్నాడు ఎవరు లేపుతున్నారు ఎవరు లేపుతున్నారు నేనే అంటున్నాడు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల దేవుడే ఈ గుంపుల మీదికి లేపుతున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా బాహంగా చెప్తున్నాడు కదా నేనే నేను అన్ని జను సమకూర్చబోతున్నాను ఇంకా త్వరగా ఇది ఆరంభం కాబోతుంది ఎంత త్వరగా అనేది మనం చెప్పలేం ఎంత టైం పడుతుందో నేను చెప్పలేం ఈ సంవత్సరం అవుతుందా లేక వచ్చే సంవత్సరం అవుతుందా ఎందుకంటే ఈ సంవత్సరాలు ఇవన్నీ కాబట్టి ఏం జరుగుతుంది అన్ని జన్లు వచ్చినప్పుడు అన్ని ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా అన్ని జలున్నప్పుడు తేళ్లకి పోలీస్ సిస్టమ్ లీగల్ సిస్టమ్ లా కోర్ట్స్ ఇవన్నీ తేళ్లకు సాదృశ్యం పిలాతు తేళ్లకు సాదృశ్యం రోమిలు తేలిక సాదృశ్యం అంటే ఒక దశలో మన ప్రభు కాలంలో మన కాలం పోలీస్ సిస్టమ్ ఆర్మీ డిఫెన్స్ వీళ్ళంతా తేలలాగా మారిపోతారు అంతగా దేవుడు ఆ రీతిగా మార్చేసుకుంటే వాళ్ళందరినీ ఇక్కడ చెప్తున్న అదే విషయం ఆయననే విభజిస్తాడు వాటిని తర్వాత ఎరుసుని మీద యుద్దము చేయటకు నేను అందువల్ల అందరినీ సమకూర్చబోతున్నాను పట్టణము పట్టబడును కాబట్టి వీళ్ళందరు పట్టబడతారు నేను నిన్న న్యూస్ పేపర్ చూస్తున్నాను ఈ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్ చూస్తున్నాను టక్కు నా రెండు న్యూస్ పేపర్ న్యూస్ మీద పడింది ఈజిప్ట్ లో ఒక చర్చ్ మీద బాంబేసారు తర్వాత ఇంకొక స్థలంలో చర్చ్ కూలిపోయింది నైజీరియాలో చర్చ్ కూలిపోయింది పెద్ద చర్చ్ అది రూఫ్ కూలిపోయి ఎంతమంది ట్రాప్ అయ్యారు రెండు మంది ట్రాప్ అయిపోయారు కాబట్టి ప్రభు మనకి ఇవన్నీ చూపిస్తాడు యుగ సమాప్తిలో ఇవన్నీ జరుగుతాయి ఇంకా త్వరలో ఇవన్నీ చూస్తాం గంభీరంగా బాహాటంగా నెరవేరడం అంటే అవి నేను నెరవేరణని ప్రార్థిస్తున్నాను అవి నెరవేరొద్దనే ప్రార్థిస్తున్నాడు నేను ఆ గొప్ప జనం సత్యం తెలుసుకుని బయటకు వచ్చిన సేపడండి ప్రవ్వా సండే రోజు పోయి అక్కడ ట్రాప్ అయిపోతున్నారు మన సాటర్డే ఈవినింగ్ ఇన్కంప్లీట్ టెంపుల్ ఇన్కంప్లీట్ చర్చ్ అది ఆ సరిగా రూఫ్ సరిగా కట్టం కూడా కట్టలేదు వాళ్ళు ఎట్లా కూలిందో అమాంతంగా అందరమే ఈజిప్ట్ లో అంటే చూడండి అది ఇస్లామిక్ కంట్రీ అయినా గాని అక్కడ కూడా చాలా మంది క్రైస్తవులు ఉంటారు ప్రతి దేశంలో ఉంటారు క్రైస్తవులు గల్ఫ్ లో ఉంటారు ప్రతి దేశంలో ఉంటారు క్రైస్తవులు ఎందుకంటే ఇస్లాం వచ్చింది ఆరు వందల సంవత్సరాలు క్రీస్తు తర్వాత ఆరు సంవత్సరాలకి ఇస్లాం మతం పుట్టింది మహమ్మద్ ప్రవక్త ఐదు వందల పుట్టినవాడు ఆరు సంవత్సరాల నుంచి ఇస్లాము ప్రపంచంలో స్లోగా విస్తరించడం స్టార్ట్ అయింది కానీ డెబ్బైవ సంవత్సరం నుంచే క్రైస్తవ మతము ప్రపంచమంతటా విస్తరించడం మనం చూస్తూ ఉంటాం శిష్యులందరూ చదివిపోవడం సెఫ్ తర్వాత మన ప్రభుత్వం చనిపోయింది థర్టీ ఏడిలో సెవెంటీ ఏడీలో ఆయన ప్రవచనం మొత్తం కూలిపోవడం మందిరము సెవెంటీ ఏడీలో జరుగుతా అంటే సెవెంటీ అంటే ఆయన చనిపోయిన నలభై సంవత్సరాలకు అంటే ముప్పై సంవత్సరాలు ఆయన వయసు ముప్పై ఒకటే ముప్పై ఆయన చనిపోయిన నలభై సంవత్సరాలకి ఆయన ఒలివ కొండ మీద కూర్చొని మతేశ్వర తీర్నాల దేవుని చెప్పిన ప్రవచనం ఈ రాతి మీద రాయి ఉండదు మీరు చూస్తారనేది మందిరం ఇంత అందంగా ఉందనేసి దాని రాతి మీద రాయి ఒకటి ఉండదు ఆయన ప్రవచించింది అది డెబ్బైవ సంవత్సరంలో నెరవేరింది నెరవే చక్రవర్తి వచ్చి దాన్ని మొత్తం కూలగొట్టి రోమచక్రవర్తి అయిన కానీ ఇవన్నీ ఆత్మీయమైనవి రాతి మీద రాతి ఉండదు అన్నప్పుడు మనం అందరం ఆయన మందిరంలోని రాళ్ళకు సాదృష్టం ఆయన మందిరంలోని ఇటకలకు సాదృష్టం మనం కానీ ఒక దాని మీద ఒకటి ఉండదు యుగ సామతికి వచ్చే పడికి అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తాడు రాతి మీద రాతి ఉండదు ఆయన చెప్పిన ప్రవచనం డెబ్బైలో నెరవేరింది అది ప్రకృతి సహజంగా నెరవేరచ్చు కానీ అసలైన ప్రవచనము ఆత్మీయమై అది యుగ సమాప్తిలో గొప్ప జనం అందరూ కూలిపోవడానికి సంబంధించిన ప్రవచనం ఆ ప్రవచనాలు నెరవేరద్దనే నేను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ మీద మనకి జాలి ఉండాలా వాళ్ళందరూ సత్యంలోకి రావాలా మీద దేవుని యొక్క ఆత్మాభిషేకం ఎందుకంటే కడవరి వర్షకాలంలో మనం ఉన్నాం ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మ కుమరించబడాల అందరూ ఈ సత్యాన్ని గ్రహించి ఆ మతపరమైన విధానం నుంచి బయటకు రావాలా మతపరమైన విధానము విగ్రహారాధనతో కూడిన విధానం పండగలు విగ్రహు విగ్రహాలకి సాదృష్యం అందరూ పండుగలు చేస్తున్న రోజుల్లో వాళ్ళు ఏమంటారు మేము పండగ చేస్తున్నాం గాని పస్క పండగ పస్క పశువుని వర్ధిస్తలేం పస్కా పండగ అని మేము ఎందుకంటే పస్క పండగ మన ప్రభుకు సాదృష్యం గాని కానీ ప్రభు ఎప్పుడు చెప్పిన కొలసిన రాష్ట్రపతి గారు నీడని వెంపడించవు నువ్వు ఎంత క్రైస్తవమైనా గానీ నువ్వు ఎంత సమర్థించుకున్నా అవి నీడలే నీడని వెంబడించేవాడు విగ్రహాన్ని వెంబడించిన ఎందుకంటే మనం నిజ స్వరూపాన్ని వెంబడించాల మన ప్రభు తప్ప దీన్ని వెంబడించం అవన్నీ మన ప్రభుకి సాదృశ్యమే ప్రతి పండగ ఎన్ని ఏడు పండగలుంటాయి ఆయన పుట్టుకకి సంబంధించిన ఒక పండగ ఆయన జీవన విధానానికి ఒక సంబంధించిన ఒక పండగ ఆయన మరణ మరణానికి సంబంధించిన ఒక పండగ ఆయన సమాధికి ఒక పండగ ఆయన పునరుద్ధానికి ఒక పండగ ఆయన తిరిగి రాడానికి సంబంధించిన ఒక పండగ దాని ఆయన ఈ లోకంలో తన రాచని స్థిరపరిచి ఇంకొక పండగ కాబట్టి ప్రతిదీ ఆయన ఆయన జీవన విధానానికి సంబంధించిన పండుగలు అవన్నీ ఆత్మీయ జీవితంలో మనకి పండగలు అన్నట్టు అంటే మన జీవిత విధానం కూడా అదే పండగలు లాగా ఉంటాయి కాబట్టి అవన్నీ పాత్రలు గతించినవి సమస్తం కృతమైనవి కాబట్టి అవన్నీ ప్రకృతి సహజంగా పాటించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి ఇప్పుడు కేవలం మనం ఆయననే పాటిస్తాం ఇంకా ఆయన ఆ పండగలు కూడా అవసరం లేదు ఆ పండుగల పేర్లు కూడా మనకు అవసరం లేదు వాటిలోని ఉన్న ఆత్మీయ సత్యాన్ని గ్రహించక మనుషులు క్రైస్తవ జీవిత పర్వశాల పండుగ చేసుకుంటున్నామని బోర్డుగా కనిపిస్తూ ఉంటాయి సిటీలో నేను వస్తుంటే గమనిస్తా ఉంటాను పస్క పండుగ బోర్డు చేసుకుంటున్నాడు సిటీలో మన హైదరాబాద్ లోడో కాదు ఆ రీతిగా వాళ్ళు చెప్పి లేదు మేము ఆ పండుగలు చేస్తలేము మన ప్రభుత్వం అని చెప్పి మెల్లమెల్లగా మెల్లమెల్గా పాత నిబంధన విధానాన్ని తీసుకోపోతారు అది సైతాన్ గుణగణం పాత నిబంధన విధానం తీసుకుపోయి వాడిని విగ్రహాధికంగా చేస్తారు అప్పుడు వాళ్ళంతా సంపూర్ణంగా గొప్పచనం అయిపోతారు అన్నట్టు మనం మనకు వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దు మనం కేవలము ముందు చూస్తూనే పరిగెత్తాల మన గురి ఎదకు మనం పరిగెత్తాలా కాబట్టి గొప్ప జనము ఏరి దగ్గర శ్రమలకుండా పోతారన్న విషయం ఇక్కడ చెప్పబడింది పట్టణము పట్టబడును ఇంట్లు కొల్ల అంటే వాళ్ళ ఇండ్లు దోచుకుంటారు దొంగలు వచ్చేసి అన్ని నుంచి దొంగలు వచ్చి వాళ్ళ ఇండ్లు దోచుకుంటారు కొల్ల పెడతారు కుల కొడతారు తలుపులు వాళ్ళ ఇంట్లోని ఆస్తులు డబ్బులు అన్ని దొంగతనం చేస్తారు ఎందుకంటే గొప్ప బాగా ఆస్తులు సంపాదించుకుంటారు దేవుడు అని సమృద్ధిగా బ్రదర్ అని అన్ని జమ చేసుకుంటా ఉంటారు వాళ్ళ పని అది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నీటి మీద వాళ్ళు ఆహారాన్ని వెదజల్లిన కాదు నీటి మీద నువ్వు ఆహారాన్ని విదజల్లకపోతే అది తగిన కాలంలో నీకు రాదు గొప్ప జనం జరిగే అదే కాబట్టి మనం మటుకు నీటి మీద మన ఆహారాన్ని వెదజల్తూనే ఉండాలా ఎక్కడ అవకాశం దొరికితే మనుషులు నీరు దేవుని బిడలకు సాదృష్టం ఆహారం దేవుని వాక్యానికి సాదృష్టం ఈ లోకంలో నువ్వు డబ్బు సంపాదించినా ఆయన వాక్యం కోరికే ప్రయాస ఆ డబ్బుని దాని కొరకు ఖర్చు పెట్టాలా అనేకల జీవితాలలో ఆ వాక్యాన్ని మనం వెదజల్లాలా వాక్యమే విత్తనము దాన్ని మొలకెత్తించేవాడు ప్రవ్వే ఇండ్లు కొలపెట్టబడు స్త్రీలు చెరపబడు పట్టణంలో సగము మంది చెరపటబడి పోదురు అయితే శేషించి వారు కాకుండా పట్టణంలో నిలుతురు పట్టణం దేవుని ఎరుశలేం పట్టణమే కదా మహాపట్నం అంటాం దాన్ని కాబట్టి ఆత్మీయంగా చూస్తే ఆత్మీయ ఎరుశలేములో కొందరే ఉంటారు చివరికి వాళ్ళన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళు పట్టణంలో నిలుతురు అప్పుడు హోవా బయలుదేరి తను యుద్ధ కాలమున యుద్ధం వచ్చే రీతిగా ఆ అన్ని యుద్ధం చేయదు మీరు ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని ధ్యానించిండాల ఫస్ట్ అన్ని జల్లని దేవుని బిడలకు వ్యతిరేకంగా తర్వాత ఆ అన్ని జల్లకి శిక్షిస్తాడు ఎందుకు చేస్తాడు చెప్పండి నేను ధ్యానించిన మనం ఈ విషయం ఎన్నిసార్లు ఫస్ట్ అన్నిజల్లు లేపుతున్నాడు తన బిడ్డలకు వ్యతిరేకంగా నేనే వాళ్ళని తీసుకొస్తున్నా అంటున్నాడు యుద్ధానికి వాళ్ళందరూ ఇంత భయంకరంగా దేవుని బిడలని శిక్షిస్తున్నారు వాళ్ళు ఏదైతే తెలియజేస్తున్నారు ఇంట్లో దోచుకుంటున్నారు స్త్రీలను చెరు చెరుపుతున్నారు ఎంత అన్యాయం ఉంటుంది మీరు ఊహిస్తారు అది ఒళ్ళు జల్దరిస్తుంది తర్వాత తిరిగి వాళ్ళకు శిక్షిస్తున్నాడు గతంలో అంత జరిగింది అదే కదా పాత నిబంధన కాలంలో జరిగిన అన్ని కథలు అవే మీదకి ఇంకొక దేశాన్ని ఇంకో దేశం మీదకి ఐ గుత్తికి మీద అసరులను ఆశల మీద ఇంకొకరిని అట్లా లేపుతానే ఉన్నాడు ఆయన అప్పుడు యహోవా బయలుదేరి తాను యుద్ధకాలంలో యుద్ధముచ్చే రీతిగా ఆ అన్నిజనులతో యుద్ధము చేయును ఆ దినమున ట్టుననున్న ఒలించగా ఒలినకును పరమటి తట్టునకును ననుకి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగముకొండ దక్షిణపు తట్టునకును గనుక విషలమైన లోయ ఒకటి ఏర్పడును ఊహించుకోండి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమో ఒలివకొండ మీద అడుగు పెట్టింది మనకు తెలిసి అది మత్య సమాప్తి రే దాని సమస్యలు చూడండి ఆయన ఒలివ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొక్క వచ్చి ఇది ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అని మాతో చెప్పు కాబట్టి చూడండి శిష్యులకు ఆ విషయం బాగా అర్థమైపోయింది నీ రాకడా ఈ యుగ సమాప్తి రెండు చాలా ప్రాముఖ్యమైన ఘట్టములు అంటే మూమెంట్స్ అన్నట్టు ఆయన రాకడా యుగ సమాప్తి అన్ని ఒకేసారి జరుగుతాయి అన్న విషయాన్ని అడుగుతున్నాడు అవి ఒకదాని తర్వాత ఒకటి కాదు ఈ యుగము ముగించడము ఆయన అడుగు పెట్టడం ఒకటేసారి జరుగుతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసాడు ఒలి కొండ కూర్చొని మత్య స్వార్త ఇరణ అధ్యాయం అంతా ఆయన చెప్పింది శిష్యులు అడిగిన ప్రశ్నకి ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమి అడిగినప్పుడు అన్ని చెప్పిండ్ ప్రతి సూచన ఆత్మీయమైందే అందులో ఎన్నోటి సూచనలు నిర్ణయాలు అధ్యయం అంతా సూచనలకు సంబంధించింది మనం అక్కడక్కడక్కడ అవన్నీ ధ్యానించినాం గతంలో కానీ ప్రతిదీ ఆత్మీయమైంది వాటిని ప్రకృతి సహజంగా చూస్తే మనం మోసపోతాం ఎందుకంటే తెసరు రాష్ట్రపతి గారు ప్రభు మన ఈ లోకం మీదకి మోసపోచు ఆత్మను పంపిస్తాడు బ్రహ్మపరచు ఆత్మను పంపిస్తానాడు కాబట్టి మనము ఆ ఆత్మని ఆత్మకి బానిసలు కాకుండా ఉండాలంటే ఈ యొక్క విధానం నేర్చుకోవాలా అది ప్రకృతి సహజమైంది కాదు ఆత్మీయమైందని ఆత్మీయమైన సత్యం అర్థమైతేనే ప్రకృతిగా ఎట్లా నెరవేరుతుంది ఈ లోకంలో నువ్వు గ్రహించగలవు సర్పంలో అనేది రెండు ఆత్మీయమైన గుంపులైతే వాటి శారీరకమైన మా ఏవి ఎక్కడ ఉన్నాయంటే నువ్వు గ్రహించగలవు ఎవరు తేళ్ళంటే ఎవరు నువ్వు కానీ సర్పంలో తేళ్ళు అనేది ఆత్మీయమైన అని అర్థం చేసుకుంటేనే లేకపోతే సర్పం ఒక గుంపు అంటే ప్రకృతి సహజంగా ఒక గుంపు తేళ్లు ప్రకృతి సహజంగా ఇంకొక గుంపు కానీ సర్పంలో తేలు అనేది ఆత్మీయమైనది గొప్ప జనం అంటూ కూడా దాని దాని ప్రకృతి సంగతి చూస్తే క్రైస్తవులు మతపరమైన క్రైస్తవులు ఆచారబద్ధంగా జీవించే పండగ క్రైస్తవులు కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా లక్ష నలభై మంది అనేది ఒక ఆత్మీయమైన గుంపు కానీ లక్ష కరెక్ట్ లక్ష మంది కాదు అది నంబర్ పన్నెండు పన్నెండు గోతాలు పాత కాలంలో పన్నెండు శిష్యులు కృత కాలంలో పన్నెండు ఇంటి ఎంత నూట కదా కాబట్టి ప్రవక్తలు అప్పోస్తలు వేసిన పునాది మీద కట్టుకున్న జీవితాల్లో లక్ష నలభద్ మంది సరే నేను అట్లా అర్థం చేసుకుంటున్నా అట్లా లేదు ఎక్కడ కామెంటరీలో కాబట్టి లక్ష మంది అంటే అదొక ఒక చిన్న గుంపు అది ప్రపంచం అంతేనా గుంపు కాబట్టి చిన్న గుంపు రెండు మూడు సార్లు దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తానన్నాడు కాబట్టి ఆ చిన్న గుంపు మీద చేయిబెట్టి చిన్న గుంపు వాళ్ళు శేషిస్తారు మూడు గుంపులు విభజింపబడ్డాక ఆ నాలుగవ గుంపుని చేసిస్తారు ఎందుకంటే వాళ్ళని కాపాడుతాడు దేవుడు ప్రతి దశలో పాత నివలన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఒక చిన్న గుంపుని కాపాడుతూనే ఉన్నాడు సదమాగమన కాలంలో చూస్తాము నోవా కాలంలో చూస్తాము ఈ రోజు వరకు కూడా చూస్తాము ఆయన వచ్చే టైం వరకు కూడా చూస్తాము ఒక చిన్న గుంపుని కాపాడుతుంటాడు ఆ గుంపులో మనం అది మన ప్రయాసం దానికి తగిన యోగ్యతను నీకు అవసరం ఆ యోగ్యత వరకు నువ్వు కష్టపడాలా నాకొద్దు కష్టం అంటే కాదు నాకొద్దు ఈ భారం అంటే కాదు కాబట్టి వాడు అన్నిటినీ భరించే వాళ్ళలాగా మనం ఉండాలా అన్న విషయాన్ని ప్రభుజ్ఞాపించారు కాబట్టి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన మరణించక ముందు కొండ మీద అడుగు ఇక్కడ ఉంది కానీ ఈ పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వర్షంలో మనం చేస్తున్నాం ఆ తర్వాత ఎరుసలను మన ప్రముఖ కూడా ఎరుసల ఎదుటనే ఉండేది ఒలివ కొండ కాని ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ కొండ మీద కాలు పెడతారు ఇది రెండు వేల సంవత్సరాల నెరవేరింది ఒక దశలో చూస్తే కానీ ఈ రోజు మనుషులు దీన్ని ఎత్తవడే సంఘానికి సంబంధించిన బోధ అనేసి ప్రకటించిన నేను చూడండి తిరిగి వస్తున్నాడు అవి వచ్చినప్పుడు ఆయన ఆయన ఆయన అడుగు పెట్టితే కొండ మొత్తం నాలుగు నాలుగు ముక్కలుగా విభజింప ఇక్కడ అట్లనే ఉంది కదా నాలుగు ముక్కలనే ఉంది ఒకటి తూర్పు దిక్కున ఒకటి పరమటి దిక్కున విడిపోయింది ఇంకొకటి ఉత్తర దిక్కున ఇంకోటి దక్షిణ దిక్కున పోయింది అతనే చూడండి ఒకసారి నాలుగు దిక్కులో విడిపోయింద నడిమికి విడిపోక జరిగింది అది కదా మీరు మీరు బాగా అర్థం చేసుకోవాలా అలీవా ఒలీవాండా లేక ఆలివ్స్ అంటే హెచ్ ట్వంటీ వన్ థర్టీ ఒక వృక్షము అనుంది కాబట్టి ఒలివ కొండ అనేది నిజమైన రాతి బండ కాదు అని అర్థం చేసుకోవచ్చు రాతి బండ మీద ఆయన అడవి పెట్టినప్పుడు ఏం జరుగుతుంది నాలుగు పీసెస్ అయిపోతుంది అది ఒకటి ఉత్తర దిక్కులో పోతుంది ఒకటి దక్షిణ దిక్కున పోతే ఒకటి తూర్పు దిక్కున ఉండిపోతుంది ఒకటి పరమడి దిక్కున ఉండిపోతుంది విడిపోతుంది మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది అని చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి రెండు నాలుగు గుంపులు విడిపోతున్నాయి అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు నేను అంత దీర్ఘంగా ఆ ఈస్ట్ వెస్ట్ అవన్నీ డిక్షనరీస్ చూడలే నేను మీరు కావాలంటే ఇంటి ఏమన్నా చూడండి తూర్పు అన్నప్పుడు సూర్యోదయం అనుంది ఇక్కడ హెచ్ ట్వంటీ టూ లో దక్షిణము తూర్పు అంటే సూర్యోదయము ఉత్తరము అన్నప్పుడు థర్టీ టూ హెచ్ థర్టీ టూ ట్వంటీ టూ రోర్ సముద్రం అనుంది కాబట్టి పడమటి కదా తూర్పు అంటే సూర్యోదయము పడమటి అంటే గొప్ప సముద్రం అనుంది ఉత్తరం అంటే హెచ్ సిక్స్టీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ దాంట్లో దాచబడినది చీకటి గలది నిషేధింపబడినది నిషేధింపబడినది గుహలలో దాచబడినది కాబట్టి గుహలలో దాచుకోవటం ప్రాణగంధంలో కొందరు గుహలో దాచుకోవడానికి పరిగెత్తుతూ ఉంటానుంది దక్షిణం అంటే హెచ్ ఎండిపోయినది లేక కరువుకి కరువు చేత బాధిపబడినది టు బి పార్చ్డ్ ఫ్రం ఇట్స్ డ్రాట్ అనుంది ఇంగ్ లో కాబట్టి వీళ్ళంతా గొప్ప జనానికి సాదృష్టం ఎందుకంటే మనము ఆయన వచ్చే ఆ గుంపులో ఉండం మనం ఆయనతో పాటు ఉంటాం అన్న విషయాన్ని ప్రభుత్వం జ్ఞాపకం చేస్తున్నాడు నాలుగు ఐదవ అధ్యాయంలో కొండ మధ్య కొండల మధ్య అంటే నాలుగు కొండలుగా విభజింపబడ్డాక కొండల మధ్య కనబడు లోయ అనుంది కదా కొండల మధ్య కనబడి లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలలో కొండలోనికి పారిపోదురు కాబట్టి ఎవరు పారిపోతారు నాలుగు గుంపులు విభజింపబడ్డాక ఎవరు పారిపోవాలా అన్న విషయం అక్కడ చెప్పబడింది యోధరాజైన ఉజయ కలిగిన భూకంపము నాకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరును వచ్చెదరు నా దేవుడు ఆయన యహోవా ప్రత్యక్ష మగును కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు గుంపులుగా విభజింపబడ్డాక ఏం జరుగుతుంది అన్న అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధులందరూ ఎక్కడ వెళ్తారు మన ప్రభుత్వం పాటు కలిసి ఉంటారు విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు మీరు మటుకు పారిపోవాలనికే ఆ మత్స్వార్థ యమనాల ద్యా చెప్తున్నాడు ప్రవక్త అయిన ధాన్యాలకు సంబంధించిన ప్రవచనం దానియాలు చెప్పిన ప్రవచనం గురించి అక్కడ చెప్పబడింది ఏం జరగాలని చూడండి అక్కడ ఇరవై ఇరవై అధ్యాయం మతస్సు వార్త ఇరవై అధ్యాయము పదిహేనవ వచనమా పదిహేను కాబట్టి ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన నాష్టకరమైన హేయ వస్తువు పరిశుభ్ర స్థలం ముందు మీరు చూడగానే చూస్తారన్న విషయం జ్ఞాపకేస్తున్నాడు మీరు కన్నడ చూస్తారా అని చెప్తున్నాడు మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక చూడండి చూడమేంది చదవడమేంది కాబట్టి అది అక్కడెక్కడో ఆ దేశంలో జరిగేదానికి సంబంధించింది కాదు అని చెప్తున్నాడు ఇక్కడ నువ్వు చదువుతుంటే నీకు కనిపిస్తుంది అని చెప్తున్నాడు దేవి వాక్యాన్ని చదువుతుంటే నీ కన్న కనిపిస్తుంది కాబట్టి మీరు చూసేదో మీరు చూడగానే చదువువాడు గ్రహించనుగాక యూదలలో ఉండేవాడు కొండలకు పారిపోవాలను మిగతా మీద ఉండేవాడు తన ఇంటిలోనికి ఇంటిలో ఏరును ఏసుకుని పోటకు దిగకూడదు పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోటకు ఇంటికి రాకూడదు లోకాతీతమైన జీవితంలో ఉండకూడదు అన్న విషయం హెచ్చరిస్తాడు త్రిలోకంతో సమాధాన పడకూడదు అన్న విషయం హెచ్చరిస్తున్నాడు కాబట్టి ప్రవర్త అయిన చెప్పిన ప్రవచనం ఏంది మనం ఎన్నిసల ధ్యానించినాం నాష్టకరమైన హేయ వస్తువు అన్నప్పుడు దేనికి సంబంధించింది అనేది అది ఒక శారీరకమైన విగ్రహం కాదు దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో విగ్రహాన్ని నిలబెడతారు చాలా మంది ఆ రీతిగా ప్రకటిస్తూ ఉంటారు దాని చెప్పింది ఏంటంటే ఇస్రాయల్ దేశంలో తిరిగి మళ్ళా మందిరం కట్టారు ఇప్పుడు లేదు మందిరం అది డెబ్బై ఐవ కూలబడ్డ ఆ మందిరం అది చరిత్రలో ఎన్నిసార్లు కూల్చబడింది శత్రురాజులు వచ్చి దాన్ని ఎన్నిసార్లు కూల్చేరు నెహమయ కాలంలో మనం చూసినాం దానికి హగ్గై గ్రంథంలో కూడా చూసినాం దాన్ని మరమత చేయడానికి వాళ్ళు వచ్చారు అంతా కట్టుకున్నారు చివరికి హేర కాలంలో దాన్ని చివరిగా మరమత చేసారు హేరోదు దాన్ని ఏం చేసిండు చాలా గంభీరంగా అలంకరించింది ఆ మందిరాన్ని ఒక యదోము సంతతి వాడయండి కూడా ఆ మందిరాన్ని గంభీరంగా అలంకరించి అలంకరించి యుధుల మెప్పు బుదనం కొరకు అనుంది చరిత్రలో యుధుల మెప్పు బుదనం కొరకు ఆ మందిరాన్ని గంభీరంగా అలంకరించింది కానీ ఏం చేసిన తెలియదు దాని తర్వాత అది నామరూపాలు లేకుండా కూల్చివేయబడింది మన ప్రభు చెప్పిన వాక్యం ప్రకారంగా మత లేదా మందిరం ఒక చిన్న గోడ ఉంది కాబట్టి ఇసల్ ఈ రోజు పోయి ఆ గోడ దాన్ని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చిట ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ గోడకు కానుకొని గొడలకు ఆనుకొని ప్రార్థన చేస్తే వచ్చేది ఏం లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నమ్మకం అక్కడ ఒకప్పుడు మందిరం ఉండేది కానీ అక్కడ మందిరం ఎందుకంటే మన ప్రభువుని వాళ్ళు విడిచిపెట్టేసినాక వాళ్ళు ఇంకా సంపూర్ణంగా దుష్టిని చేత పీడింపబడుతున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలోకి వెళ్ళా అది నిజంగా ఎందుకు ప్రారం ప్రభు మనకు చూపించిండు ఉపయోతిగా దానికి సుధమానయుగుప్తనియు అని పేరు దానికి అన్నాడు ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల కంటే హెచ్చుగా లేక ఎక్కువగా హోమోసెక్సువల్స్ ఆ దేశంలో ఉంటారు ఇస్రాయల్ దేశంలో ఈరోజు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హోమోసెక్షువల్స్ హోమోసెక్షువల్స్ అంటే స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు లైంగిక సంబంధాలు కలిగి జీవించే ఆ దేశంలో హైయెస్ట్ నంబర్ మన దేశంలో పెరుగుతుంది విపరీతంగా హైదరాబాద్ లో మంది ఉన్నారు అది మొత్తం ప్రపంచం అయితే ఆయన మన ప్రభు వచ్చేటానికి ఈ లోకం అంతా సుధమ గురలాగా కరైతుంది అందుకే ఆ రోజు సుధమ గుర కాపుస్తులు మమ్మల్ని ఎందుకు మీరు శిక్షించినారు ప్రభువా మాకంటే అన్యాయంగా జీవిస్తారు ఈ లోకాస్తులు అని ప్రభుత్వ దగ్గర విజ్ఞాపనం చేసుకుంటారు అంట భయంకరంగా అంటే వాళ్ళకంటే విజృంభించి భయంకరంగా ఉంటుంది అనే విషయం జ్ఞాపించింది సుదమ గుర జీవాల ఎట్లున్న జీవం ఎట్లుందో అట్లా ఉంటుందని చెప్పి హైయెస్ట్ అబార్షన్స్ ఇస్రాయెల్ దేశంలో ఉంటాయి ఈరోజు ఏ దేశంలో ఉండవు అంటే ఎంత విచలివిడిగా ఎవరస్సలు జీవిస్తున్నారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు ప్రభు మనకి కాబట్టి అక్కడ ఏం లేదు అక్కడ దైవికమైన జీవితం ఎక్కడ అనిపించదు అక్కడ అదంతా అన్యాయం రోజు ఆ దేశం ఓ వాళ్ళు నిజంగా శారీరకంగా కూడా ఇస్రల్ నాకు ఒక నిజంగా వాళ్ళు శరీరకంగా ఇసాల్ పలైన గాని మోస ధర్మశాస్త్రాన్ని ఎట్లా మర్చిపోయారు ఈరోజు వాళ్ళు బైబుల్ పాటించారు తెలుసలేదు ఇసల్ ఇప్పుడు మనము పరిశుభ్రంథమని మోసే రచించిన ధర్మశాస్త్రం ఇవన్నీ ధ్యానిస్తాం అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి బైబుల్లో తెలుగు పుస్తకాలు అవన్నీ మనం ధ్యానిస్తాం వాళ్ళు బైబుల్ ధ్యానించారు వాళ్ళ కొరకు సెపరేట్ బుక్ ఉంది తాల్మూడ్ అని తాల్మూడ్ బబులోను ఉన్నప్పుడు వాళ్ళ యాజకులు రాసారు అది తాల్మూడ్ అనేది అన్యులంతా జంతువులతో సమానం చాలా భయంకరంగా ఉంటుంది అనుల గురించి అక్కడ ఆ తాల్మూడ్ కానీ తాల్మూడు కూడా వాళ్ళు ఎవరు అసలు అర్థం కాదు అది విషయాలు కానీ ఉన్నప్పుడు వాళ్ళ యాజకులు కొంతమంది దాన్ని రాసేవారు అక్కడ దాని జాగ్రత్తగా కాపాడుకుంటా ఈ రోజు కూడా ఇది తాల్ముడు నేను ఇంతవరకు చదవలేదు కాబట్టి నేను దాని గురించి మీకు ఎక్కువ నేను చెప్పాను కానీ కొన్ని పాయింట్స్ నాకు తెలుసు అందులో ఏముంటాయి అంత టైం నేను స్పెండ్ చేయలేకపోతున్నాను దాని మీద ఎందుకంటే మనకి ఈ టైం దొరుకుతలేదు వీటిని ధ్యానించాలి ఎక్కువ టైం వీటి కొరకు మనం పెట్టాల్సి వస్తుంది వాటి అన్నింటిని మనం మన మైండ్ అంతా అడిక్ట్ వాటి పట్ల మనకు ఆసక్తి అవసరమే లేదు వేదాలను ధ్యానించాలి ఎందుకంటే వేదాలు కూడా మన ప్రభువును వేదాల మీద టైం పెట్టడానికి వీల్లేదు నా టైం వేస్ట్ అయిపోతుంది కురాన్ నేను ధ్యానించాల కురాన్ లో మన ప్రభు గురించి ఏముందో తెలుసుకోవాలనుంది టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం మనం నీ అసలైన సంపూర్ణంగా ఇది పరిశుద్ధ ఆత్మావేశం చేత రాయబడింది పుస్తకం ఇందులో ఇది మన ప్రభుత్వ సంబంధించింది ఇంకా వేరే స్థలంలో ఎక్కడ ఉండదు వేరే స్థలంలో ఎక్కడ ఉన్నా అది వేరే యేసుకు సంబంధించింది కాబట్టి వేరే యేసుని నువ్వు వింబడించడానికి ప్రయత్నిస్తే వేరే ఒక ఆత్మ చూ హృదయంలో కూర్చుంటది అది చాలా భయంకరమైన ఆత్మ దాని నుంచి విడుదల చాలా కష్టం ఈరోజు రాక్చర్ కల్ట్ బోధకులు ఎందుకు దాని నుంచి విడుదల అది చాలా చెడ్డ ఆత్మ అది అది పట్టిందంటే విడిచిపెట్టదు ఆయన అనుగ్రహం మన మీద కాబట్టి మనం దాని నుంచి విడుదల పొందినం గాని అది పట్టింది ఎంతమంది దాని నుంచి విడుదల మొదలేకపోతున్నారు నువ్వు ఎంత చూపించినా మత్సవార్త ఇరవై ఇంత తేటగా ఉండాలని చూపించినా వాళ్ళు విడిచిపెట్టారు మార్తాతో మాట్లాడుతున్నాడు నువ్వు మీ అన్న చావలేదంటే అవును ప్రభు నాకు తెలుసు చివరి దినమన్నా నువ్వు లేపుతావు మృతుల పునరుద్ధానం దినమున ఆయన లేపుతావు అంటే అందరూ చివరి దినే లేస్తారు అని కూడా జ్ఞాపకం చేసి ఆయనకు తెలిసి మార్త ప్రభుత్ అనే విషయాలుగా యోహన్ శువార్తలు ఎన్నిసార్లు చెప్తాడు అంత జరిగినాక చివరి దినముననే నేను వాళ్ళని లేపుతా చివరి దినములనే మృతులను లేపుతా అని ఆయన ఎంతగా హెచ్చరిస్తున్నా చాలా మంది నేను మధ్యలోనే అమాంతంగా పోతా ఇది అసలు ఈ ఒలీవ సంబంధించిన బోధ అట్లుందా ఆయన ఒలివ కొండ మీద తన అడుగు పెట్టినప్పుడు అది నాలుగు నాలుగు ముక్కలు నాలుగు కొండలుగా చిన్న చిన్న కొండలుగా తయారై మధ్యలో లోయగా ఏర్పడింది అంతే చెప్పిస్తున్నాడు అవి ప్రకృతి సహజంగా అయ్యేవి అవి ఆత్మీయంగా జరిగాయి ఆయన కొండని మూడు నాలుగు గుంపులుగా చేస్తే ఎవరికి లాభము ఎవరికి నష్టం దానికి అర్థమే లేదు కాబట్టి గొప్ప భూకంపము మనం చూసినాము గొప్ప అన్నప్పుడు భూమి కంపించడం అంటే భూమి గొప్ప జనం వాళ్ళందరూ కంపిస్తారు ఆ దినమున అన్న విషయాన్ని ప్రభు మన ఇన్నిసార్లు చూపించింది కాబట్టి ఐదవ వచనంలో మనం ధ్యానిస్తున్న విధానంగా కొండ లోయలోనికి పారిపోదురు యూదరాజైన ఉద్యకాలంలో ఒక భూకంపం కలిగిందని ఇక్కడ చరిత్రలో చెప్పబడినట్టు చూస్తున్నాం ఆ రీతిగానే ఆ భూకంపం ఉంటదన్న విషయాన్ని జ్ఞాపించినట్టు ఇది పెద్ద భూకంపం అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం ఓ విషయం అర్థం చేసుకోండి భూమి కంపించాలన్న తుఫాన్లు రావాలన్నా ఆయన ఆజ్ఞ లేకుండా రావు అవి ఎందుకు రప్పిస్తాడన్న విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయనకి కంట్రోల్ ఉంది సృష్టి మీద ఆయన ఇష్టం ఆయన ఏమైనా చేయచ్చు మనుషులని బుద్ధి చెప్పాలా మనుషులకి శిక్షించాలంటే ఆయన ఏ రీతి వాటిని రప్పించవచ్చు మీరు అనొచ్చు ఆయన భూకం భూమిని కంపిస్తే ఎంతమంది క్రైస్తవులు చనిపోతారు కదా మీరు ఆ క్రైస్తవులు ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరికి గొప్ప జనం సాదృశ్యమేమో మళ్ళీ తప్పించుకున్న వాడేవాడు అందులోంచి తప్పించుకున్న వాడేవాడు వాడు ఒకవేళ లక్ష నలభై నాలుగు వేల సాదృశ్యమేమో మనకు తెలియదు అది కానీ ఆయనకు తెలుసు అవి సదవ గమనం మీద అది అగ్నికందకాలకుమనించబడ్డప్పుడు లోతులు ఎక్కడ తప్పించిండి ఎందుకు తప్పించిడు లోతుని లోతు లక్ష నలభై నాలుగు మంది సాదృశ్యం కానీ తన భార్య కాదు తన భార్య గొప్ప జనం సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇవన్నీ మనకి నేర్పించడం వరకు చూపించింది కానీ అవి నిజంగా ప్రకృతి సహజంగా మళ్ళా తిరిగి నెరవేర్తాయి కాదు వాటి నుంచి మనం లెసన్స్ నేర్చుకొని వాళ్ళ వలె చెడ్డవాటిని మనము ఆశించద్దు అని కొరిదుల్ రాష్ట్ర పత్రికలు హెచ్చరించినట్లు వాటిని గ్రహించి మనం ముందుకు పోవాలా మత విశ్వ వార్త ఇరవై ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రెండవ వర్షం చూడండి అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పల మీతో నిశ్చయంగా చెప్పినానని వారితో ఆనేను కాబట్టి మీరు చూస్తున్న ఈ మందిరము రాతి మీద రాతి ఒక్కటి కూడా ఉండదు అంటే శిష్యులు చెప్తున్నారు ప్రభా ఎంత బాగట్టింది ప్రభా సులమోను ఈ మందిరాన్ని అని గురించి పొగుడుతున్నారు వాళ్ళ శిష్యులు ఆ మందిరాన్ని పొగుడుతున్నారు పిచ్చల్లారా మీరు మందిరాన్ని మొగుడుతున్నారు నేనే అసలైన మందిరం మీరు నన్ను పొగడాల్సిందే ఆ మందిరాన్ని మొగుడుతున్నారు మీరు ఏ మందిరాన్ని పొగిడినా అవి రాతి రాయి ఉండదు అవి కూలిపోవల్సిందే అవి ఎన్నిసార్లు ప్రభు మనకు చూపించింది ఎరుసలేం లోని మందిరం కూలిపోయింది అంత్యోకియాలో రెండవ మందిరం కట్టబడింది అన్నిలోది మందిరం అది మన ప్రభుత్తించిన మందిరం అది కూలిపోయింది రోమాలో కూలిపోయింది తెస్లోనిక ఫిలి అన్ని ప్రాంతాలలో పౌలు ఏడు సంఘాలలో ఆయన సేవ చేసిన ఆ ఏడు సంఘాలు కూలిపోయినాయి ఈరోజు లేవు ఒక్కటి కూడా నామరూపాలు లేకుండా అన్ని కూలిపోయినాయి యోహాను భక్తుడు పద్మాసు దేవుని యొక్క దర్శనం చూస్తున్నాడు అంటే ఆయన ఆత్మ చేత ఎతబడినాడు ఎతబడినప్పుడు అక్కడ చూపిస్తుండడు ఆ దర్శనంలో అవన్నీ ఆ పర్లోక రాజ్యంలో ఏం జరిపినాడు మీరు బాగా అర్థం చేసుకోండి పాత కాలంలో ఎన్నో ఎన్నో సార్లు గొప్ప గొప్ప సేవకులు పర్లోక రాజ్యానికి పరలోకంలోనికి తీసుకొని పోబడంలో మనం చూస్తాం వాళ్ళ శరణాలు ఇక్కడే ఉంటాయి కానీ వాళ్ళ ఆత్మలు అక్కడికి పోయి అక్కడ దేవుడితోనే సంభాషించడం చూస్తా ఉంటాం ఎన్నో ఉంటాయి నేను అన్ని రాసుకున్నాను ఆదివారం కొన్ని వాక్యాలు కానీ ఇప్పుడు నేను అవన్నీ మీకు చూపించాను ఎందుకంటే మన వాక్యం ఇంకేటోటో వెళ్లిపోతుంది ముఖ్యంగా యో భూ గ్రంథాలు చూస్తాం మొదటి అధ్యాయము రెండవ అధ్యాయాలు చూస్తాం ఈ విషయాలన్నీ ఒకనొక దినం అని కదా ఆరవ వచనంలో మొదటి అధ్యాయము ఆరవ వర్షంలో దేవదలు యహోవ సన్నిధిని నీచుటై వచ్చిన దినం ఒకటి తటస్థించను కదా తటస్థించడం అంటే ఏం చెప్పండి అంటే వాళ్ళు ప్రతిరోజు దేవుని సన్నిధిలో నిలబడరు అన్న విషయం కదా చెప్తుంది ఆ వాక్యం ఒక దినం వస్తుంది ఆ దినంలో వాళ్ళందరూ అక్కడ కలవాల్సి వచ్చింది దేవుని సన్నిధిలో అంటే ఉత్తప్పుడు ఏం చేస్తున్నారు ఉత్తప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరి పనులు వాళ్ళు అక్కడ ఉదాహరణకి కొన్నిసార్లు మనం చూస్తాం పాత నిబంధన కాలంలో యాకోబు దగ్గరికి దూత రావడం దాని తర్వాత అబ్రాహాం దగ్గరికి దూతలు రావడం సదమ గోమరాన్ని శిక్షించక ముందు లోతు దర్శించడానికి రావడం దూతలు అంటే దూతలకు అందరికి ఒక పని అప్పగించబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుడు అక్కడ కానీ ఒక దినం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వాళ్ళందరు నిలబడతారు అక్కడ నిలబడి దేవుని దేవుడిని దేవుడు చెప్పే విషయాలు విని కొన్ని పనులు చేయడానికి వరకు వాళ్ళు నియమింపబడుతున్నారు అదే కదం చేస్తున్నాం ఆరవాధ్యాయంలో ఆ దినమున అపవాది అగు అపవాది అగువాడు వారితో కలిసి వచ్చేదు కాబట్టి వాడు కూడా వస్తాడు ఒక దినం వస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు అట్లా వస్తా ఉంటాయి అట్లాంటి దినాలు ఎన్నిసార్లు చూస్తాం బైబుల్లో మనం ఏబు గ్రంథమే కాదు రాజగ్రంథాలను చూస్తాం మనం అహాబు విషయంలో కూడా దేవుడు మాట్లాడుతుంటే దూతలందరూ ఒక దినం వచ్చి జమ అవుతారు ఒక దినం తటస్థిస్త ఆహా ఏలియా అహాబు గురించి ప్రవచించిన ప్రవచనం నెరవేరాలంటే ఎవరు నెరవేరుస్తారు అని దేవుడు మాట్లాడుతుంటే దూతలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తుంటే అపవాదొచ్చి వారి ఐడియా ఇస్తాడు నా దగ్గర ఒక ఐడియా ఉందని ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి ఈ రెండే కాదు ఇంకా ఎన్నో రాష్ట్రలు అయినాయి బైబుల్లో ఈ టైంలలో దేవదత్తలు అందరూ వచ్చి దేవుడి సనిలో జమ అవుతారు అయితే పౌరంగంకి వచ్చేపటికి ఆ దేవదత్తలు ఎవరన్న విషయం కూడా దేవుడు బహు తేటంగా చూపిస్తాడు యూహాను ఆశ్చర్యపోతారు కదా దేవదూత పాదంల యుద్దా పడిపోయినప్పుడు దేవుదూత మాట్లాడుతూ ఉంటాడు ఎవరు మాట్లాడతాడు నన్ను వద్దు సొమ్మి నేను కూడా నీతో నీ సహోదరులతో సహదాసుడు అంటాడు కాబట్టి ఆ దూత ఎవరు కాబట్టి నీ నీ సహోదరులతో పాటు నేను సహదాసుడు ఆ దూత వేరే ఎక్కడున్న దూతలు వేరే దేవుని దృష్టిలో సేవకులు దూతల్లాగా కనిపిస్తున్నారు దేవుని సన్నిధిలో దేవుని కొరకు తీవ్రమైన ఆసక్తి కలిగి యథార్థతత్వ సేవ వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు కొనసారి ముగించుకున్నాను ఆయన సన్నిధిలో దూతల్లాగా ఉంటారు వాళ్ళకందరికి పనులు అప్పగిస్తారు దేవుడు వాళ్ళు ఉత్తగ ఏం లేరు ఉత్తగా టైంపాస్ ఏం చేస్తలేరు అందరు ఒకటే పని ఏం చేయరు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించబడింది ఎందుకంటే నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవను ఇంగ్లీష్ తెలుగు నివాసంలో ఉంది కానీ అక్కడ అసలు గ్రీకు భాషలకు తెలుగు కృత నిబంధన తర్జుమా చేయబడింది గ్రీకు భాషలో నివాసంలో లేదు పెద్ద పెద్ద ఏమంటాం ప్రాంగణాలనున్నాయి చాలా పెద్ద విశాలమైన ప్రాంగణాలు ఉన్నాయి నివాసంలో లేదు అక్కడ సరే ఏమైతేనేమి అక్కడ ఏం చేస్తున్నామంటే దేవుని బిడ్డలు దూతలాగా అక్కడ ఉండి కొన్ని పనులు చేస్తా ఉన్నారు ఈ లోకంలో ఆయన వాళ్ళక వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తాడు ఒక దినం తప్పకుండా లోకం రాజ్యాన్ని పరిపాలిస్తాం కానీ అంతవరకు ఈ లోకంలో ఏమేమి నెరవేరాలలో వాళ్ళందరూ అక్కడ చర్చిస్తా ఉంటా అన్న విషయాన్ని ప్రాబు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు నేను ఎందుకు వచ్చిన నీకు విషయం చెప్పేసినట్టు ఆ దూత యోహన్ నన్ను మొక్కొద్దు నేను కూడా నీ నీ యొక్క సహదాసులను అంటున్నాడు నీ సహదాసులతో పాటు నేను ఒక వాడిని సమానంటే నేను కూడా ఒకప్పుడు మనిషినే లేదు దూతలు మనకి సహో సహోదరులు గారు ఎందుకంటే దూతలు దేవుడు సృష్టి ఆరంభంలో వాళ్ళని నిర్మించుకున్నాడు ఎందుకొరకు అంటే ఆయన ఆయన పని కొరకు కొన్ని పనుల కొరకు నిర్మించుకున్నాడు వాళ్ళ కొరకు ఆయన కాబట్టి మనకు వాళ్ళ సహోదరులు కాదు దూతలు మనకు సహోదరులు కాదు వాళ్ళు మనకు పరిచారకులు మన కొరకు మనల్ని ఆదరించడం కొరకు మనల్ని కనిపెట్టుకోవడం కొరకు దేవులకు పని అప్పగించింది కానీ ఇక్కడ చెప్తున్న బాప్తి యోహాను భక్తుల విషయంలో చెప్తున్న దూత పని ఏమి నేను నీకొక విషయాన్ని బయలుపరచడానికి వచ్చిన అంటే దేవుని భక్తులు ఒక పనులు అప్పగించబడుతున్నాయి అన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి ఇవన్నీ ఈ ఈ కాలంలో ఇవన్నిటిని చూసే కనులు మనకు అవసరం అందుకొరకు నీ ప్రార్థన ప్రవ్వ నేను వాటన్నిటిని గ్రహించాలను నాకు ఆ అనుగ్రహించు ప్రవ్వా ఈ ప్రకృతి సాధ్యమైన నాకు పొద్దున్నైనా గిహాజీకి ఆ ఆత్మీ ఇచ్చినా గాని వాటిని పోగొట్టుకున్నాడు గిహాజీ అనేక జీవితాలను మనం చూస్తూ ఉంటాం ఈ కాలంలో ఎన్నెన్నో అద్భుతాలు ఎన్నెన్నో దర్శనాలు ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూసినాం ఒకప్పుడు కానీ ఇవన్నీ మాయమైపోతున్నాయి అంటే గేహాజీ జీవితంలోకి వెళ్ళిపోతుండ్రేమో దేవుడి సేవ జీవితంలో కాబట్టి వాటన్నిటి నుంచి మనం బిడల పొంది తిరిగి ప్రవ్వా ఆత్మీయతలను అనుగ్రహించి ప్రవ్వ వీటన్నిటిని నేను చూడాలా వీటన్నిటిని నేను గ్రహించాలా నేను బిడలకి ఇవన్నింటినీ చూపించి అందరినీ సిద్దపరచాలా ప్రవ్వా ఆ అటువంటి ఆసక్తితో ఆశయం కొరికే నేను వెతుకుతున్నాను ప్రవ్వా అన్న ప్రాధాన్యత మనకు అవసరం ఈరోజు కాబట్టిక్ర గ్రంథంలోని వాక్యం మనం తిరిగి వెళ్లిపోతున్నాం యహోవా ఆ దినమున ప్రకాశమానం అగుణవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును అంటే ఆయన లోకంలోకి వచ్చినాక ఇంకా వెలుగు అవసరం లేదు ఎందుకంటే ఆయననే వెలుగు కాబట్టి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ దినం అట్లుంటది విషయం చెప్తున్నాడు ఆ దినమున ప్రత్యేకమైన దానిగా ఆ దినము ప్రత్యేకమైన దానిగా ఉండను అంటే అంతకు ముందు లేదు ఇక మీదట ఉండదు అంత స్పెషల్ దినము అన్న విషయాన్ని హెచ్చరిస్తుడు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ దినమున జీవజలము ఎరులేమ్ లో నుండి పారి సగము తోర్పు సముద్రము వరకును సగము పడమటి సముద్రమునకును దిగును కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు సమృద్ధిగా నీళ్లు ఉంటాయి జీవజలం అన్న విషయం వ్యాఖ్యించు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిసారి ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా నేనే జీవజలం అన్నాడు సమరస్థితి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మరణ గు స్థాపన పురం ద్వారా మనకందరికీ ఆ జీవజలం అనుగరించబడింది కాబట్టి చివరికి వచ్చేటప్పుడు ఈ గొప్ప జనం అందరూ తిరిగి ఆ నీళ్లు పొందుకుంటారు వాళ్ళు మరణించే టైంకే కదా ఇదంతా జరిగేది ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ వేసవికాలం మందును చలికాలం మందును జరుగును అంటే ప్రతి కాలంలో జీవజలం ఉంటది అనే లోకంలోకి వచ్చినాక అనుక్షణము జీవజలం ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు హోవా సర్వ లోకమునకు రాజయుండును సర్వలోకము అంటే ఈ సృష్టికి మొత్తం రాజుగా ఉండే టైం ఇది ఆయన ఇక మీదట రాజుగా ఉండును ఆ దినమున యహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటి అనియు తెలియబడును ఎరుసులను బెంగమీని గుమ్మం నుండి మూల గుమ్మము వరకు అనగా మొదటి వరకును హరణ్యేలు గుమ్మ నుండి రాజు గానుగుల వరకును వ్యాపించును అంటే ఏంటంటే మొత్తం ప్రపంచమంతటా విస్తరిస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు మరియు గబా నుండి ఎరుసలేము దక్షిణపో తట్టుననున్న రిమోడు వరకును దేశమంతయు మైదానముగా ఉండు అంటే అది పెద్ద మైదానంగా తయారైతుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దేవుడి ఆయన వచ్చినప్పుడు పట్టణము ఎత్తుగా కనబడును ఎందుకు ఎత్తు కనబడుతుంది అది ఇంతకుముందు కింద ఉన్నది ఆయన సన్నిధికి చేరినప్పుడు ఎత్తుగానే ఉంటది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు జనలో అక్కడ నివసింతుడు శాపము ఇకను కలగదు ఎరుషయము నివాసులు నిర్భయముగా నివసింతురు ఇంకా శాపముండదు ఎందుకంటే ఆయన ఆయన ఈ లోకంలో తిరిగి వచ్చినాక వాళ్ళంతా శాప విముక్తులు కాబట్టి శాప విముక్తి పొందిన వాళ్ళందరూ నిర్భయంగా ఆయన సన్నిధిలో నివసిస్తారు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తాడు ఇది ఆయన తిరిగి వచ్చినాక తన రాజ్యాన్ని స్థాపించినాక జరిగేది కొందరు వెయ్యేళ్ళ పరిపాలన అంటారు కానీ బైబిల్ ఎక్కడ లేదు వెయ్యిళ్ళ పరిపాలన ప్రభావం చూపిస్తారు వెయ్యిళ్ళ పరిపాలన కానీ అది వెయ్యలని కాదు ఆయన శాశ్వత కాలం కాదు రాజ్యం వెయ్యేళ్ళే ఉండదు శాశ్వత కాలంగా ఉంటది విషయాన్ని హెచ్చరించింది యహోవా తెగులు తెగులు పుట్టించి మీద యుద్ధము చేసిన జైలందరి మీదికి ఈలాగున మొత్తును తెగులు పుడుతుందన్న విషయాన్ని అంటే సర్పంపు తేళ్లకి తెగులు పుడుతుందన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తాడు వారు నిలిచిన్న పాటనని వారి దేహంలో కుల్లిపోవును వారి కన్నులు కనుతొరలలో ఉండియే కుల్లిపోవును వారి నాలుక నోట్లలో ఉండియే కొల్లిపోవును ఆ దినమున యహోవ వారితో వారిలో గొప్ప కలము పుట్టింపగా వరందరు ఒకరికొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుదరు ఒకరినొకరు చంపుకుంటారు అన్న విషయం కాబట్టి ఇది భయంకరమైన రోగం ఎందుకంటే ఇప్పుడు ఈ రోగం ఉంది ప్రపంచంలో సడన్లీ విస్తరించను ఆగిపోయింది మళ్ళీ విస్తరిస్తుంది ఆగిపోతుంది మన దేశంలో రెండు మూడు కేసులు వచ్చినాయి దీన్ని ఎబోలా అంటారు ఈ రోగాన్ని ఈ రోగం ఏందంటే మనిషి ఉన్నట్టుండే కులిపోతుంటాడు భయంకరమైన వారణం మొత్తం శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కళ్ల ముందు కులిపోయి నల్లగా అయిపోయి లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది అంతా కరిగిపోతారు మనుషులు కొన్ని పట్టణాలు కొన్ని గ్రామాల గ్రామాలే సీల్ చేసి ఆఫ్రికాలో మొత్తం మొత్తం గ్రామాల గ్రామాలే కులిపోయినాయి అట్లా అది భయంకరమైన డిసీజ్ అది స్టార్ట్ అయినప్పుడు నేను చాలా ప్రార్థన చేసిన ప్రవ్వా దీన్ని రానియకుండా కాపాడు ప్రవ్వా ఇది ప్రపంచం అంతటా విస్తరించనీయకుండా కాపండి ప్రభావ ఎంతమంది మీ బిడ్డలు ఉన్నారు అని నేను ప్రార్థన చేస్తాను కానీ అది తపక వస్తుంది ఎందుకంటే మనం ఎంత ప్రార్థన చేసి ఆపినా చూడండి నీ ప్రార్థనల ద్వారా ఆగుతా ఎందుకంటే దేవుని బైబుల్లో మనం చూస్తాం వాక్యం మన ప్రార్థనలు మన కన్నీరు ఆయన సన్నిధికి చేరుతుంది దూతలు మన ప్రార్థనల్ని ఆ కన్నీటి పాత్రలు తీసుకొని పాత్రలు నింపుకొని ఆయన సన్నిధి తీసుకెళ్తారని ఉంది వాక్యం కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఆయన సన్నిధికి పోతా ఉంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకుని కొంతకాలం ఆపుతాడు కానీ మరి కొంతకాలానికి ఏం జరుగుతుంది అన్న విషయం అదే నువ్వు ఎంత ప్రార్థన చేసినా వాడు మార్పు పొందకపోతే నువ్వేం చేయలేవు నీ ప్రార్థన వలన ఆపుతా కానీ వాడు మారాల అసలైన అసలైన విధానం అది వాడు మారేటట్లు మనం ప్రయాసం ప్రార్థన చేస్తే సరిపోదు ప్రార్థన చేస్తే ఆపుతా ఉంటాడు కానీ ఎంతకాలం ఆపుతాడు ప్రభావి బ్రదర్ ని కాపాడే ప్రభావితను ఆయుష్ పొడిగించి ప్రభావం పొడిగిస్తాడు కానీ వాడు రక్షణ పొందకపోతే మన పొడిగించి కూడా వేస్టే కదా వాడు వాడి శరీరం ఇంకా దిగజారిపోతుంటది వాడు ఇంకా కష్టాల ఇంకా అనారోగ్యాల పాలయ్యి ఇంకా గురించిపోతూ ఉంటాడు అనేయులకి భారంగా ఉంటాడు వాడు మార్పు చెందకపోతే వాడి శరీరము ససత పొంది కూడా వానికి వేస్టే కదా కాబట్టి నీ ప్రార్థనల వల్ల దాన్ని ఆపుతా ఉంటాడు కొంతకాలం కానీ వాడు సంపూర్ణంగా మారకపోతే వాడు ఖచ్చితంగా అటువంటి అనారోగ్యాల మరణించక తప్పదు కొంతకాలం వాడు ఆయుష్ పడిస్తాడు అంతే నువ్వు ప్రార్థన ప్రార్థన ఖచ్చితంగా స్పందిస్తాడు కానీ చలించాడు తన కుమారుని మరణం తప్ప ఏది కూడా ఆయనని చెల్లించడం నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు గోజాడుతుంటావు ఎన్నిసార్లు గోజాడుతుంటావో చూస్తాడు చూసి దాని ప్రకారంగా దానికి జవాబిస్తాడు తప్పక ఇస్తాడు ప్రతి దానికి ప్రతి ప్రార్థనకి గొప్ప దేవుడు సరే మనం ఇక్కడ ఇక వాక్యాన్ని ముగించుకుందాం వచ్చే వారం మరి విశేషంగా దీర్ఘంగా దీన్ని ధ్యానిస్తుందాం వాటిని ధ్యానించే మనుషుని ప్రభు మనకు అనుగ్రహించాలా ఊర్పు సహనాన్ని అని మనం ప్రార్థిస్తున్నాం పరుశుద్ధుల వర్గ తండ్రి చేసా మీకు వందాలను అయినా గ్రంథం పద్నాలుగు అధ్యాయంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం ప్రభావ మీరాకడకు సంబంధించిన వాక్యాలు ప్రవ్వా మీరు ఒలివ కొండ మీద రెండు వేల సమాసం క్రితం అడుగు పెట్టినారనైనా శిష్యులతో పాటు కూర్చొని అక్కడ మీరు అనేకమైన వాక్యాలు మీరాకడా సంబంధించిన మరియు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్ని అక్కడ చూపించినారు ప్రవ్వా చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని పోగొట్టుకుంటాడు అన్న విషయాన్ని అక్కడ మీరు మాకు చూపించినారు ప్రవ్వా మెరుపు తూర్పున ఉదయించి పరమటి వరకు ఎలాగో కనిపించినా మనసు కముడు కనిపిస్తాడు అని మీరు హెచ్చరించినారు అమాంతంగా మాయమైపోయేది లేనేలేదు ప్రతి నేత్రము చూచును అనుంది కానీ మధ్యలోనే మాయమైపోతారు మనుషులు అని మనుషులు ప్రకటిస్తున్నారు ప్రభావ మీరు ఒలివ కొండ మీద కాల్ పెడతారు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది వాక్యం అప్పోస్త కార్యం మొదట కూడా అదే విషయం చూసినాం ప్రభావ మీరు ఏ రీతిగా కొనిపోబడినారో అదే రీతిగా తిరిగి వస్తన్నారు ప్రభా చివరి దినమున అంత్య దినమున మీరు ఆ రీతిగా వస్తారు ప్రభావ వీటన్నిటిని చూసే ఒక తరం వాళ్ళు ఉంటారన్నారు మిమ్మల్ని నిండు మనసు సేవించి ప్రేమించే ప్రతి దశలో మిమ్మల్ని సేమించి వెంబడించే వాళ్ళు ఉన్నారు ప్రవ్వ మిమ్మల్ని నిండు మనసుతో సేవించి ప్రేమించే వాళ్ళని మీరు చివరి వరకు కాపాడుకుంటున్నారు అటువంటి గుంపులు మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని స్వార్థము దనాపేక్ష లేకుండా యథార్థతతో మీ కొరకు జీవించే బిడలగా మమ్మల్ని తయారు చేస్తే నడిపించండి ఇక్కడ వచ్చిన ప్రతి ముట్టండి ఆశ్రయించండి స్వస్థతలు తెచ్చండి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చండి ప్రవ్వా ఆర్థిక స్థితి తారమరైతున్నా గాని ప్రవ్వా మమ్మల్ని మీరు పోషిస్తున్నారు టి మేము దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా మీ అందు నిలబడి ముందు పోలాగానే చేపడాడు మీరాకడ ఎంతో సమీపంగా ఉంటుండగా ప్రభావ విమోచన దినం కొరకు మేము ఎదురుచూస్తున్నాం ఆ దినము చాలా భయంకరమైన దినం ప్రభా ఈ లోకస్తులకు గొప్ప కాబోయే దినం నైనా ప్రతిరోజు ఇదే న్యూస్ చూస్తున్నాం ప్రపంచమంతటా క్రైస్తవులు మరణించడం వీరి దేవుడు నిజమే దేవత వీళ్ళందరినీ కాపాడలేదు అని అన్యులు హెల చేస్తున్నారు ప్రభా మీ నామం దూషణ పాలు కాకుండానైనా గొప్ప జనం మార్మోన్స్ పొందులాగా సేపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళ సత్యాన్ని గ్రహించి బయటకు వచ్చేలాగా సేపడమని ప్రార్థించినాం నైనా అటువంటి సేవ జీవితంలో నడిపించి అనేకలను హెచ్చరించే బిళ్ళగా తయారు చేసి మీరు అగ్రవస్థ పరచుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆ